ఎంత వైపరీత్యము జరిగినది ఎంత వైపరీత్యము జరిగినది ఎప్పటికైనా శుభములు రాకపోవు నాను ధైర్యము కూడా అంతరించిపోయినది బ్రతికయున్నంత వరకు దేవికా దాస్య దుఃఖమును నాకే కాటికాపరి ఉద్యోగమును అవశ్యానుభోక్తంబులే కదా అకటకట అకటగటాచ్యుండమైంది ఆ చిత్త మనకు శాంతి ఎప్పటికా ఇంకా శాంతిగా ఎక్కడి నుండి ఓ దీనాల శ్రవణకోచముకుతున్నది ఒక కొనెమరో పోయి సూచితం కాక లోహిత నేవెక్కడున్నావు తండ్రి ఏమిటి నా కాలుకేదో మెత్తని వస్తువు తగిలినది నా కుమారుల శరీరము కాదు కదా అయ్యు పరికించి చూసేది నువ్వు అయ్యో తండ్రి నీకెంతటి వ్యవస్థ సంభవించినరా తండ్రి ఎంతటి సంభవించనయ్యా నవమాసము ఓసి కానీ ఉడ్డు ముద్దు పెంచిన నీ తల్లియా నీకు తల కొరువు పెట్టుడా ఓను అడ్డ లేకుండా ఇక్కడ చిటికూడ పెట్ట ఇప్పుడు ఎంత పరాభవం జరుగుతున్నది తండ్రి ఎంత పరాభవం జరుగుతున్నది ప్రాణపతి ఇటీ అవస్థ ఎందుకు సహాయపడేటోకు నీవు నా అడు నుండా కదా నా ఛా ఎందు కదా పతి అయినను విచారించిన తత్వేమున్నది పడదీ పడదీబీ బాబోతున్నావు నీ కొడుగా అవునా అవును పాపమురా వంతిట్లు వచ్చి శ్మశానక్షోని చుట్టమై నీతి వచ్చుంపు ఫలమేండుమాచ్చుడా మాలినే ఓ మాన ఏమయ్యా నే శుద్ధుండ కాను కోటేశుండ కాను అయినా ఈ వల్ల కాటి కావలికాయ వాడను కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడులేకి కాటికి కాటి చెట్లు వచ్చి తిరిగి నీ చరిత్రమేమో తను బాబు చెడుకు నకు యే నవంత చునకు మన నూ కటిల్ నైయా చుపల్కు ఈ మారిన పూచినప్పటి నుండి నా హృదయం కారుణంబుగా దుఃఖ సంకులంబతాయి కాక విశేషించిటించడు यलि वेनि नोटा बति इल केडु वक्ककमाटा वक्क वटायुथमई वक्क वटरायुथमई पेकल चडु फिलो नतिगान किनानाजु मानसं మాట పండికూ మాట పండి కయూ ఎంగు చెరంగుముదం తమిు విషయం విషయం చంద్రం అని నేనరాజు కానీ అదిగాక ఇ క్లాంత కష్టోదంతం వెళ్ళ మంద భాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుతున్నది చనిపోయిన వీడు మా నాయన నీకు తీర్థాయుర వీడెవ్వరైనా నాకేమి నా విధి ఎందు నేను ఒక విధంగా ప్రవర్తింపరాదు కదా మాయనే ఏమయ్యా నీ వివటమైనా మాకేమి కానీ నాజ లేకుండా కాచకి శవమే తెచ్చి ముందు చెప్పము అయ్యో ఏది కాటిొత్తుగా ఎవరు కాని దింపవలసిన శవములు తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంక చెల్లించిన గాని దహన కార్యం పక్కన ఉన్నారు కానీ పడా ఇప్పుడైనా చరమాదయ్యనుమాను వీళ్ళని చదవవు ఈ కుమారుని కలే బదమాన బాధలో ఊతూ పోవా అయ్యోడా నేనిప్పుడు శరీరం అత్రం విభయమై ఉన్నానయ్యా నేను ఏ మూలమున మీకు కాటి సుంకుమ చెల్లించగలనయ్యా ఏ మూలమున కాటి సుంకుమ చెల్లించగలములమైన మాకేమి భాగ్యవంతురాలవైన మాకేమి భాగ్యములనుకు రావలసిన సుంకుమ కంటే మేమెప్పుడు ప్రేక్షింపము మాడ ఒకటి పిండంబు దండలంబులు ఒక పాతయు నాకిచ్చని కానీ నేనే శవమున దహింపనీయను నన్ను కఠినాత్ముండలను ఎంచిన సరి కులధర్మంబు వీధింపుచ్చి కులధర్మంబు వీధింపుచ్చి ఈ రీతి కాటికాపరితనముతో జీవించు ఈ చందాల దాస కరుణకు కులాభిమానము సదగున దృష్టగింది హరితంతన కీర్తుల వీట బుచ్చి దుష్కలముకు వల్ల చాటి అధికారము బుచ్చిన దుష్టబుచ్చిన్న కరుణలంపెత్త ఎవరైనా ఏమయ్యా దేని రక్షణము తప్పు కాదు కదా తప్పు నప్పు మా చెప్పటము శవమును పారవైక్యత చూడము ఎరుక చేసిన నాయపరాధము క్షమింపు అయ్యా నేనెప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నానయ్యా శరీరం మాత్రం విభవనై ఉన్నాను నేను ఇదిగా నమ్మను ఇప్పుడు మీ వద్ద ఉన్న విభవము మాత్రమే కాదు ఆలోచించుకున్నా ఆలోచించుకుంటున్నదయ్యా నీ వద్ద ఏమీ లేదా దిగులా ఉన్నావు కానీ ఏమీ లేదా కలు నమ్ముటకున్న వద్ద ఏమున్నదయ్యా ఏమీ లేదా సూర్య ప్రభాకలింగల్ అది మాంగల్ కావాలు అది మాంగల్ దాని దైవమా రెండో అసరాజిష్ఠుడూ వశిష్ట మహర్షి ప్రభావం వచ్చే నా పతికిన తప్ప అన్నులకు గోచరంపుగానే నా మంగళ సూత్రము ఒక జడ్డాలిని కంట కాదు ఈతడు చండాలుడు కాదు నా స్వామి హరిశ్చంద్ర చక్రవర్తి ఆయన అవును నాతో నేను నాతో నగులీ చంద్రమతిని గులకరాలపై ఎట్లు పడుకుని ఉన్నాడో ఒక్కసారి చూడు నాక ఒక్కసారి చూడు అయ్యా అప్పుడే నీకు నూరేళ్ళు చెల్లినవా అయ్యా అప్పుడే నీకు నూరేళ్లు చెల్లినవా అయ్యా అయ్యా వీరరాజు ఈమె సంత్రి ఈమె సినిమా ఖండించమని రాజజ్ఞక్కడ శిశువంత్రి ఆమె చంద్రమతి మీరు నేర స్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా చంద్రమతిరా వారు ఎవరో నాకు తెలియదు రాజాజ్ఞ పాటించము దేవి నీవు శిశువంత్రివా నేను శిశువంత్రిని కన్నా ఎట్లు అట్లు మీ శేషాల వండుకుని పోతుండ దారిలో ఒక బాలేశ్వరము నా గాలికి తగిలినది మతి చిలించిన తనని ఆ కళయపురమున లోహితాసునిదేమో అని పరికింపుతుండమకింకురం పోలిన రాజభటుల చోటకొచ్చి పోటీ నిర్భాగ్యురాలా ఈ రాకుమారి నేల చంపితివే అని నన్ను రాజశాల చిమురుగుకొని పోవాతడు నా తల ఖండించామని ఆజ్ఞాపించిన అనాథ ఇదే నా నిందకు మూలము ధర్మములకు నేటికింతటి కాది కాలము సంభవించినది తన చిత్తంపు మెప్పింపని సేవకులు ఎవ్వరిపైనో నేరమాపించిన చోడని న్యాయా న్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులు సాపరాధులు చేసిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిన జగే కపా ఈ అంజాయ మున్ని కలిసి యాప్ పాదగా బా మోసమా నేకాళము గతించమాచిత గత కొందేమిద్దా Dukkha-ma, dukkha-ma, mi vunno dosagu dhappo dhuma-gu, thalagipun minkamata lapu vee-di. మహాత్మా నేను మాత్రము నా పూనిక మానవ అదుకోవాడు చూడుము నీ సత్యమునత నచ్చి పార్వతీక పరమేశమైనాడు నీ కుమాన్ని సజీవం చేశాడు అదిగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన చూడేవంభో